నాలుగు వందల అరవై ఆరవ కీర్తన చేకొన్న భక్తుల పాలి చింతామణి సాకారమై ఉన్నాడు సర్వేశ్వరుడు వాడి గోళ్లాచేత వడి హిరణ్యుని జంపి వేడుకా నెత్తురూలెల్ల విదజల్లుచూ పోడి నరసింహుడై పొడచూపె నల్లవాడే మూడు మూర్తులకునూ మూలమీతడు కొండ మీద గూచుండి కోపముపసంహరించి అండనున్నా దేవతల కభయమిచ్చి మెండుగా సులభుడై మెరయుచూనున్నవాడు దండి జగములకెల్ల దైవమీతడు వేవేలు చేతులను వ్యసనాయుధాలు బట్టి చేవమీరీ ప్రతాపాన శిరులమించి టీవల అహోబలాన నిరవైయున్నవాడు శ్రీ వెంకటాద్రి మీది సిద్ధమూర్తితడు